స్తోత్రం నాయన పరిశుద్ర మైమల రాజ దేవా దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందుకు వందనాలను అయినా ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రమైన దినమంతా రాత్రి అంతా పగలంతా మమ్మల్ని కాచి కాపాడన్న తండ్రి నీకు వందనాలను అయినా గతించిన వారి కంటే మేము గొప్పవారం అయితే కాతండి పాపులమైన మమ్మల్ని రక్తం ధర మమ్మల్ని కడిగి పరిశుద్ధ పరిశుభ్ర దేవ అందుకు బట్టి నీకు వందనాలు స్తోత్రాలను అయినా మరి మేము సంధికి మేము వచ్చినాం తండ్రి ఏస పాటల ద్వారా వాక్యంధార మహిమ పొంది ప్రతిబిడం దర్శించి వలహ దేవాంచ తీర్చి ప్రతిబిడం దర్శించి అండి దేవాన్ని నామానికి మహిమ ఘనత ప్రభావం వాక్యంలో పాటలలో దేవాసుప్రభా మీరుండి మీతో మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకుని దేవా నీరు కట్టే తోట వల్ల మేము ఉండాలి వేస్తున్నాం దేవా వాక్యం అంతా ఫలింపై చెట్టులాగా మేము ఉండాలి దేవా యశుప్రభ మీరు సహాయించండి గొప్ప వండర్స్ మెడకల్ జరిగించి ప్రతి అట్టంగలు కొట్టి వేసి బంధించి వాక్యంలో పాటలలో మెసేజ్లు అంతట్లో మీరు తోడై ఉండి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరైన ఏసు క్రీసు ఆమెను తండ్రి ఆమెను ప్రెజర్డక సర్వోన్నతుడావే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలా ఎవ్వరు లేరు నాకు ఇలాలు దర నీ వేగా ఆనందముని వేగా ఆదర న ని వేగ ఆనందముని వేగా సర్వోన్నతుడాకు దుర్గము ోన్నతుడా నీ వె నాకు ఆశ్రయా దుర్గము నీదినములన్నిట ఎవ్వరు నీయదుట నిలువలేరణి ఏహోవాతో నీ దినన్నిట ఎవ్వరు నీయదుట నిలువలేరని ఏ హోవాత వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదు దుర్గము సర్వోన్నతుడా వెళ్కు ఆశ్రయదు దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని ఎలుకు సింహాసనా చిన్నావు సింలనోలను ముసి నావు సింహాసనా చిన్నావు సింలనోలను ముసి నావు దుర్గము సర్వోన్నతుడా నాకు ఆశ్రయా దుర్గం నీతి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన ఆ పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇల్లలు ఎవ్వరు లేరు నాకు ఇల్లలో ఆదర నని వేగ ఆనందముని ఆదరణ ని వేగ ఆనందముని వేగం స్తోత్రుడా స్తులందుకో పూజార్హుడా స్తు పాత్రుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్న ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరుణ ప్రభు స్థుతి పాత్రుడా శత్రువులు నను తరుముచుండగా నా ఆత్మనాలో కృంగినే ప్రభు నా శత్రువులు నన్ను తరుమూచుండగా నా ఆత్మనాలో కృంగినే ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించి వు నా మనస్సు నీ వైపు తిరిపిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్ పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా నా ప్రాణ స్నేహితులు నన్ను జూచి దూరాన నిలి చేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరానమిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నిసంగములో నీ వాక్య ధ్యానమే నాత్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నిసంగములో స్తి పాత్రృడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడ స్త్రుడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందుభూత ప్రభు ఆకాశూ తప్ప నాకెవరున్నారు మన ప్రభువును రక్షపడినటువంటి వేసుకేస్తు వారు ప్రశస్తమైన నామములు కూడా మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని గాయించుకున్నాం పరిశుద్ధుడమైన దేవ ప్రేమ కనికరం కలిగిన తండ్రి కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తి మంత్రమైన దేవ నీకెంతగా అనుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడవు సర్వలోప సృష్టికర్త సర్వాధికారి తండ్రి మీకు ఎంతగానస్థుతులు స్తోత్రాలు ప్రభావ ఈ గడిచిన కాలం తండ్రి నీ ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనికరములు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడుతొచ్చినందుకే మీకు స్తోత్రాలు ఆయన ఏ లేని మమ్మల్ని ఇంతవరకు సజీవనంగా ఉంచినందుకే మీకు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా ప్రభా రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించిపోతుండగా మీరు మాకు సహాయపడండి తండ్రి నేను మీరే మా మధ్యలో ఉండండి నేను వాక్యం చెప్పడానికి మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తలంపులు నాలుగు చెలన్నీ కొట్టేయండి ప్రభా తండి మీ ఆత్మతో నింపండి ఆ నోట మీ మాటల మీరే మాట్లాడమని మీరే మహిమలు ఉందమని ప్రభా వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించి పంచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మార్కుస్తు వార్త తొమ్మిదవ అధ్యాయము లో నుంచి మనం కొన్ని వచ్చి పక్క వాక్యాలు ధ్యానిస్తాము తన మాకు అధ్యాయము పదిహేడో వచ్చినం నుంచి ఇక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది ఏంటంటే ఆ సందర్భము జన సమూహంలో ఒకడు బోధకుడ మోగదయ్యము పట్టిన నా కుమారునిని వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాళ్ళని పట్టును అక్కడ వాళ్ళని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొనుక్కుని మూర్చీలను దానిని వెళ్ళగొట్టడాన్ని శిష్యులకు అడిగి గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను ఈ సందర్భము మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్న సందర్భం మనకు తెలిసిన సందర్భం అందరం మనం ఇంతకుముందు విన్నాము ధ్యానించాము ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటిదంటే యశు క్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆయన శాస్త్రులతో పరిచయాలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ జన నుంచి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి నా కుమారుడికి దెయ్యం పట్టింది మూగ దెయ్యం పట్టింది కాబట్టి నేను నీ ఎద్దరు వచ్చాను మీ అతను పట్టినప్పుడల్లా ఎక్కడైతే అతను పడతాడు ఆ దెయ్యం ఎక్కడైతే పడుతుందో అతను అక్కడే వెళ్ళవెల్లా ఆడుతూ కింద పడిపోతాడు మూర్చులు తడు ఫిట్స్ వచ్చిన రీతిగా పడిపోతాడు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన మీ శిష్యులకు అడిగి గాని అది వారి చేత కాలేదు శిష్యులు చేయలేకపోయారు అని చెప్పి చెప్తాడనమాట చెప్పినప్పుడు అందుకు యేసుక్రీస్తు ప్రభు అందుకన విశ్వాసము లేని తరం వర్లరా నేను ఎంత కాలము మీతో నుండును ఎంత వరకు మిమ్మల్ని సహితును నా యుద్ధకు తీసుకురనని వారితో చెప్పగా అప్పుడు యేసు క్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి వారిని గదిస్తూ నేను ఎంతకాలం మీతో ఉంటాను వారిని నా ఎద్దకు తీసుకోరండి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడైనా ఆ పిల్లవాడిని తీసుకొని రమ్మనిగానే అతడు వాడి ఎదుకు రాగానే అక్కడ దయ్యము విలవిల్లాడిస్తూ కింద పడి రీతిగా చేస్తూ చూసినప్పుడు ఇస్తూ కిరిస్తూ ఆశ్చర్యపోయి ఇది ఎంత కాలమైంది ఇతను ఇతను బాల్యం నుండి ఇబ్బందులు పడతా ఉన్నాడు తరచుగా అతన్ని ఆ దెయ్యము నాశనం చేయాలని చెప్పి అగ్నిలోను నీళ్ళలోనూ పడదరు ఏమైతే నీ వలన ఏమన్నా మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభార్ని అడిగారు అందుకు యేసు క్రీస్తు ప్రభార్ ఆ వ్యక్తి ఆ మాట అనగానే యేసు చెప్పే మాట ఏంటంటే అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనికి చెప్పను నువ్వు నమ్మడం నీవంత అయితే నువ్వు నమ్మగలిగితే నేను నీకు సమస్తము సాధ్యమే అని చెప్పి యేసు క్రీస్తు చెప్పినప్పుడు ఆ తండ్రి ఆ యొక్క పిల్లవాడి వెంటనే ఆ చిన్నవాణి తండ్రిని నమ్ముచున్నాను నాకు అపనమ్మకం సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఆ మాట ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభావారు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని ఎప్పుడైతే చెప్పారో నేను నమ్ముతున్నాను ప్రభావా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు సహాయం అడిగేటప్పుడు కూడా తను బిగ్గరగా చెప్పలేదు నీ చేతనైతే నీ మాకు మా మీద కనికర నాకు సహాయం చేయని అడిగాడు తప్ప బతిమాలినట్టుగా లేకపోతే గోజారినట్టుగా కనిపించదు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభ వారు నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యమని చెప్పాడో ఆ వ్యక్తి అంటున్నాడు నేను నమ్ముతున్నాను ప్రభ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము అని అంటున్నాడు ఎందుకు ఆయన నేను నమ్ముతున్నాను నువ్వు స్వస్థపరచగలవు నువ్వు చేయగలవు నేను నమ్ముతున్నాను ను గొప్ప దేవుడు అని ఇటువంటి మాటలు మిగతా వాళ్ళు మాట్లాడినట్టుగా ఇంకెంతమంది ఈ రీతిగానే మాట్లాడుతున్నావు సర్వోన్నతులని దేవుని కుమారుడు అని నెరుగుదునని దేవుని పరిశుద్ధుడు అని ఎరుగుదనని నువ్వెన్నో కార్యాలు చేయని నమ్ముతున్నాను అన్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం పర్టిక్యులర్ గా ఒక కోరిక కోరుతా ఉన్నాడు పర్టికులర్ గా ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాడు దేవునికి ఏమనంటే అపనమ్మకము నాకు కలగకుండా సహాయం చేయమని ఎందుకు ఈ వ్యక్తి అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు అనంటే ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆ వ్యక్తి ఆ బాలుడు చిన్నప్పటి నుంచే బాల్యము నుండే చిన్నప్పటి నుంచే ఆ దెయ్య మతాన్ని పట్టి పీడిస్తా ఉంది ఎంతగానో బాధ పెడతా ఉంది ఆ వ్యక్తి దెయ్యం పట్టి పీడిస్తున్నప్పుడు పదే పదే కొట్టుకుంటూ పడిపోతున్నప్పుడు ఆ వ్యక్తి తండ్రిగా ఉన్న వ్యక్తి ఊరికనే ఉండడు కదా ఎంతో మంది స్పెషలిస్టుల దగ్గరికి ఎంతో మంది గొప్ప వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళి అందరూ గొప్ప మంచి మంచి పేరు కలిగిన వాళ్లే పేరు కలిగిన వాళ్ళ దగ్గరకే తీసుకెళ్తాడు చిన్న చిన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు కదా ఎంతో మంది మాటలు వాళ్ళు వీళ్ళు మనకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డాక్టర్ బాగా చూస్తాడు లేకపోతే పలానా మంత్రగాల దగ్గరికి వెళ్తే బాగా జరిగిపోతుంది పలానా వాళ్ళను కన్సల్ట్ అయితే మనకు ఉన్నటువంటి దోషం పోతుంది పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మన మన అనారోగ్యం బాగోతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పుడు అందరూ చెప్పే వాళ్ళంతా కూడా ఫేమస్ డాక్టర్లే చెప్తారు కానీ గల్లీలో ఉండే డాక్టర్ల గురించి చెప్పరు ఆర్ఎంపి డాక్టర్ల గురించి చెప్పరు చిన్న చిన్న మనుషులు ఎందుకు పనికిరాని మనుషులు గురించి చెప్పరు అందరూ పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి గురించి చెప్తా ఉంటారు అదే రీతిగా ఆయన కూడా బాల్యం నుండి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు కలిసి ఉంటాడు ఆ కుమారుడు ఆ విషయం ఆ అనారోగ్యం ఆ దెయ్యం గురించి ఎంతో మందిని కలిసి ఉంటాడు కానీ అతడికి స్వస్థత ఎక్కడ కూడా దొరకలేదు ఆ దెయ్యం విడిచిపెట్టలేదు ఎంతో మంది ప్రముఖుల్ని కలిసినా కానీ అతనికి విడిచిపెట్టలేదు ఈ మధ్యలో ఈ సమయంలో అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు వారు అనేక మంది దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు చనిపోయిన వారిని లేపుతున్నారు అనేక మందిని స్వస్థపరుస్తా ఉన్నారు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు జరిగిస్తూ ఉన్నారు వాళ్ళు జరిగిస్తున్నప్పుడు వీరి పేరు కూడా ఆ ప్రాంతం అంతా ఉంటది పలానా యేసుక్రీస్తు ప్రభావ శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎన్నో దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ ద్వారా నీ కుమారుడికి స్వస్థత దొరుకుతుంది వారు వారు వారి దగ్గరికి నువ్వు వెళ్తే ఈ దయ్యంని కుమారుడిని విడిచిపెట్టిపోతుంది అని చెప్తేనే ఆ వ్యక్తి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు కానీ ఆయన దురదృష్టం ఏంటిదంటే ఆయన ఎంతో ఆశగా వీళ్ళు చేయగలరు అని చెప్పి ఆశ కలిగి వస్తే ఆ శిష్యులు కూడా ఆ దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు అంటే ఆయన ఎంతో ఆశతో ఆసక్తితో నా కుమారుడికి విడుదల కలగబోతుంది సంతోషంతో ఆ శిష్యుల దగ్గరికి ఆయన తీసుకొచ్చాడు ఎందుకంటే ఎంతో గొప్ప సాక్ష్యం వాళ్ళకు ఆ శిష్యులకి ఎందుకంటే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు వాళ్ళకి సర్వ దైవ అన్ని సకలంలో దెయ్యాల్ని వెలగొట్టడానికి అన్ని రోగాల్ని వెలగొట్టడానికి ఆయన అధికారం ఇచ్చాడు చనిపోయిన వారిని లేపడానికి కూడా అధికారం ఇచ్చాడు వాళ్ళు వెళ్ళారు ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తున్నారు ఆయన విన్న సాక్ష్యం కరెక్టే ఆయన విన్నదంతా కరెక్టే కానీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గర శిష్యుల దగ్గర తీసుకొచ్చారో వాళ్ళు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అప్పుడు ఆయనకి ఎంతో దుఃఖం బాధ అయ్యో ఇంత పేరు కలిగిన వాళ్ళు ఇన్ని అద్భుతాలు చేసిన వీళ్ళు కూడా వెళ్ళగొట్టలేకపోతున్నారే ఇక నా కొడుకు బాగవుతుందా అని ఆయనలో ఆయన బాధపడతా ఉన్నాడు మరి ఆ వ్యక్తి తన అపనమ్మక ఇంకా అబవదలే ఇంకా బాగవ్వదలే అని అనుకోకుండా విడిచిపెట్టకుండా ఏసు క్రీస్తు ప్రవారి దగ్గరికి ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు ఏసు క్రీస్తు ప్రవారి దగ్గరికి ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చినప్పుడు ఇరవై వచనంలో చూడండి ఏం జరుగుతుందంటే వారాయన యుద్ధకు వాని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే విలవిలలాడించను గనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొని చూ యసుక్రీస్తు ప్రభారి దగ్గరికి తీసుకురాగానే ఆ దెయ్యం ఆయనని యసుక్రీస్తు ప్రభారిని చూసి మరెక్కువగా ప్రభావం చూపించడం మొదలు మరెక్కువగా విలవిల్లాడించడము పొరలాడించడము రకరకాలుగా హింసిస్తా అరుస్తా ఉన్నాడు ఆ వ్యక్తి ఆ దెయ్యం ఎంతగానో హింసిస్తుంది పొరులాడే చేస్తా ఉంది ఆ తండ్రికి అనుమానం వస్తుంది కదా అయ్యో ఈ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు యశుక్రీస్తు ప్రభారి దగ్గరికి వస్తే వెళ్ళిపోతుంది అని అనుకుంటే యశు క్రీస్తు ప్రభాని ఇంకొద్ది ఎక్కువ చేస్తా ఉంది ఇంకొద్దిగా ఆ వ్యక్తి ఇంకా విలవిల్లాడుతూ బాధ ఎక్కువ అవుతా ఉంది అని చెప్పి అతనిలో ఎక్కడో ఒక మూలన ఒక ఎక్కడో ఒక చోట అతనికి అపనమ్మకం ఏర్పడింది పెద్ద పెద్దవాళ్ళు పోగొట్టలేకపోయారు అపోస్తుల్లో పోగొట్టలేకపోయారు ఏసు ఈవెన్ ఏసుక్రీస్తు ప్రవారి దగ్గరికి వచ్చినా కూడా ఆ దెయ్యం ఏమాత్రం భయపడకుండా ఏసుక్రీస్తు ప్రవారి ఎదుటనే అతన్ని విలవిల్లాడిస్తా ఉంది మరి స్వస్థపరచగలడా ఈయన బాగు చేయగలడా ఈయన వల్ల అవుతుందా అని అపనమ్మకం అతను వచ్చినప్పుడు దేవుడు అందుకే అన్నాడు నిమ్ముట నీ నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తం సాధ్యమని అంటే అతని హృదయంలో ఎక్కడో ఒక చోట గూడు కట్టుకున్న అపనమ్మకాన్ని బట్టి అతన్ని ఆ ఎస్సు క్రీస్తు మాట అనాల్సి వచ్చింది నమ్ముట నీ అంటే నువ్వు నమ్మాలి నీ అపనమ్మకం పూర్తిగా పోవాలి అని అంటే నేను నమ్ముతున్నాను కానీ ప్రవ్వ నన్న ఎక్కడో అపనమ్మకం ఉంది ఈ అపనమ్మకం నాకు కలగకుండా సహాయం చేయమని ఎందుకు ఆయనకి అపనమ్మకం వచ్చిందంటే ఆయన పరిస్థితులు అలాంటివి ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు గొప్ప గొప్పాల దగ్గరికి వెళ్ళాడు ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు అయినా కానీ ఎక్కడ కూడా అతనికి స్వస దొరకలేదు అతని కుమారుడికి స్వస దొరకలేదు అతను అతను బాధను తొలగించలేకపోయారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినా గాని ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడిస్తూనే ఉంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పి నేను నాకు సహాయం చేయమని అడిగంగానే అపవిత్రాత్మను గర్ధించగానే ఆ అపవిత్రాత్మ విలవిల్లాడించి అంటే అతని స్థితిగతులు అతన్ని అపనమ్మకము కలిగే రీతిగా చేస్తా ఉన్నాయి అతడు అందరి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గరికి విశ్వాసంతోనే వెళ్తున్నాడు ఆశతోనే వెళ్తున్నాడు కానీ ఎక్కడా కూడా కార్యం జరగడం లేదు యేసుక్రీస్తు ప్రభావ శిష్యుల దగ్గర కూడా ఆశతోనే వచ్చాడు కానీ కార్యం జరగలేదు ఈవెన్ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ వచ్చినా కూడా అక్కడ దయ్యము అతన్ని విడిచిపెట్టి పోలేదు విలవెల్లాడిస్తా ఉందా ఎదుటనే విలువెల్లాడిస్తా ఉంది ఎక్కడో అపనమ్మకం బాధ వేదన చేయగలుగుతడ చేయలేడ ఈ సమస్య ఇంతటితో విడుదల రాదా అని ఒక అపనమ్మకం అందుకే యేసుక్రీస్తు ప్రభావం అడిగాడు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అడిగాడు అపనమ్మకం ఎందుకు వస్తుంది అనంటే మన యొక్క పరిస్థితులను బట్టి అపనమ్మకం వస్తూ ఉంటది మన యొక్క స్థితిగతులను బట్టి అపనమ్మకం వస్తూ ఉంటది మన యొక్క ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్న బాధను బట్టి మనకు అపనమ్మకం వస్తూ ఉంటది అవిశ్వాసం వస్తూ ఉంటది ఇంతకాలం భరిస్తూ ఉన్నాను ఇంతకాలం సగిస్తూ ఉన్నాను ఇంతకాలం పడుతూ ఉన్నాను మరి ఇంత కాలం నుంచి పడుతున్నాను మరి నాకు ఈ సమస్య నుంచి విడుదల వస్తుందా నేను యేసుక్రీస్తు ప్రభార్ శిష్యుల దగ్గరకు వచ్చాను వాళ్ళు ఎంతో ప్రభావం కలిగిన వాళ్ళు ఎంతో శక్తి కలిగిన వాళ్ళు దేవుని దగ్గర నుంచి అధికారం పొందుకున్న ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు నాకు స్వస్థత అని అతనికి అపనమ్మకం రాకుండా సహాయపడమని అతని కార్యము ఎక్కడ అతని అవిశ్వాసమే ఎక్కడ అతని అవిశ్వాసమే తనను స్వస్థపరచకుండా తన కుమారుణ్ణి స్వస్థపరచకుండా బాగు చేయకుండా ఎక్కడ అడ్డుపడుతుందో యేసుక్రీస్తు ప్రభార్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నాకు అపనమ్మకం సహాయం చేయం నా అపనమ్మకం వల్ల నా కుమారుడు ఇబ్బంది పడకూడదు నా అపనమ్మకం వల్ల నా కుమారుడికి స్వస్థ రాకుండా ఉండకూడదు కాబట్టి నాకు అపనమ్మకం తొలగించి ప్రాబ్ అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన స్థితిగతుల్ని ఆయన స్థితి ఆయన పడిన ఆయన ఎదుర్కొన్న అనుభవాలు ఆయన జీవితంలో పడినటువంటి శ్రమలు ఆ కుమారుడి బాధ అవన్నీ కూడా ఆయన వెళ్ళిన ప్రతిసారి ఆయన కలిగిన నిరుత్సాహము ఆయన కలిగినటువంటి నిరాశ ఆయనలో అపనమ్మకం కలిగేలా చేశాయి చివరికి సొల్యూషన్ వచ్చే సమయానికి ఆయన ఆ అపనమ్మకాన్ని కూడా విడిచిపెట్టే రీతికి దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు వెళ్ళిపోయాడు ఎందుకు ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఈ సందర్భంలో అతనికి అపనమ్మకం కలగడానికి కారణము అతని యొక్క పరిస్థితులే అతని యొక్క స్థితిగతులే ఎన్నో ఏళ్ళ నుంచి ఆ సమస్యని ఎన్నో నుంచి ఆయన బాధను పడతా ఉన్నాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన శ్రమను పడతా ఉన్నాడు ఎవరు కూడా విడుదల కలిగించలేకపోతా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభావం చేయగలుగుతాడా లేదా అపనమ్మకం కాబట్టి ఈ రోజు కూడా ఈ సందర్భం నుంచి మనం పరిశీలించుకోవాలా మన సమస్యలు మన యొక్క ఇబ్బందులు మన యొక్క ఇరుకులు లేకపోతే మనం వెలిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మన మన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలన్నీ కూడా మనకి విరోధంగానే ఉండొచ్చు సమస్య సమస్య అనేది తెగకుండా సమస్య అనేది తీరిపోకుండా ఎన్నో కాలం ఎంతో కాలం నుంచి మనల్ని వెంబడిస్తూ ఉండొచ్చు దాన్ని బట్టి మనలో అపనమ్మకం వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముతా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభావ దగ్గరికి వస్తా ఉన్నాం ఆయన అడుగుతున్నాం అయినా కానీ ఈ శ్రమ నుంచి నాకు విడుదల కలగడం లేదు అయినా నాకు ఈ శ్రమ నుంచి బాధ కలగడం ఇబ్బంది ఈ శ్రమ నుంచి నాకు బాధ తొలగిపోవడం లేదు నాకు ఇంకా శ్రమలు ఉన్నాయి ఇంకా బాధలు ఉన్నాయి అని చెప్పి మనలో అవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది అపనమ్మకం వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క ఈ శ్రమలు ఈ యొక్క శ్రమలు ఈ యొక్క బాధలు ఈ యొక్క మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితులు ఎంతో కాలం నుంచి వెంబడించే ఈ పరిస్థితులన్నీ కూడా మనలో అపనమ్మకాన్ని కలిగిస్తాయి కాబట్టి మనలో ఏ మూలను కూడా ఎక్కడ కూడా అపనమ్మకం కలగకుండా ఉండాలి అపనమ్మకం నాలో కలగకుండా ఉండాలి నేను అపనమ్మ అవిశ్వాసగానే ఉండకూడదు ప్రభాని మీద నమ్మకం నేను విడిచిపెట్టకూడదు అనే ప్రార్థన మనం చేయాలి అనేది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా అంటే ఏసు క్రీస్తు మనము మన సమస్యల గురించి అడిగే కన్నా మన సమస్యల నుంచి విడుదల పొందడం అడిగే కన్నా మన సమస్యలను విడిపించడం టన్నట్ నుంచి విడిపించమని అడిగే కన్నా కూడా నాలో అవిశ్వాసం కలగకుండా ఈ శ్రమను బట్టి ఈ పరిస్థితులను బట్టి ఈ యొక్క ఇబ్బందులను బట్టి నాలో అభిశ్వా అవిశ్వాసం కలగకుండా నాలో అపనమ్మకం కలగకుండా నాలో విశ్వాసాన్ని కలిగించు ప్రవ్వ అనే ప్రార్థన మనకు అవసరం మన శ్రమను బట్టి అవిశ్వాసం ఖచ్చితంగా వస్తుంది అదే దేవు ఆ సందర్భంలో జరుగుతుంది అదే వస్తుంది కాబట్టి ఆ అవిశ్వాసం రాకుండా మనం ప్రభువుని అడగాలి ఈ శ్రమలు ఈ ఇబ్బందులు నాలో అవిశ్వాసాన్ని కలుగజేసే రీతిగా ఉన్నాయి ప్రభు ఈ పరిస్థితులు నా జీవితంలో అవిశ్వాసాన్ని కలుగజేసే రీతిగా ఉన్నాయి ఆశ కలగడం లేదు ఎక్కడ కూడా సంతోషం వస్తుంది ఈ సమస్య వెళ్ళిపోతుందనే ఆనందం లేదు అనిరీక్షణ లేదు కాబట్టి నాలో ఉన్నటువంటి ఈ విశ్వాసము తొలగిపోకుండా నాకు సహాయపడు ఎందుకనంటే ఈ అవిశ్వాసమే ఈ అపనమ్మకమే ఈ సమస్య నుంచి మనల్ని విడిపించకుండా చేస్తుంది కాబట్టి యశుక్రీస్తు ప్రభార్ ఏమన్నాడు హృదయంలో ఎక్కడో అపనమ్మకం కాబట్టి నమ్ముట నీ నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు నాలో అపనమ్మకం ఉంది కాబట్టి ఈ అపనమ్మకమే ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించకుండా చేస్తుందేమో ఈ సమస్య నుంచి నన్ను బయటపడకుండా చేస్తుందేమో నా కుమారుడిని బయటపడకుండా చేస్తుందేమో అని చెప్పి అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయమని అడిగాడు కాబట్టి ఈరోజు నీవి నేను కూడా మనం వెళ్ళే పరిస్థితుల గురించి దేవుడు అడగకుండా ఈ పరిస్థితులను బట్టి నాలో అవిశ్వాసం కలగకుండా నాలో ఉన్నటువంటి నాలో ఏ ఇబ్బంది నాలో అపనమ్మకం కలగకుండా ఉండడానికి సహాయం చేయండి మీరు కృప చూపించండి అని చెప్పి మనం అడగాల్సిన వారంగా ఉంటా ఉన్నాం మనం అది ఎంతో ప్రాముఖ్యం ఎందుకనంటే బైబిల్లో కూడా మనం చూస్తే ఎంతో ఎన్నో సందర్భాల్లో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వాళ్ళు దేవుని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు దేవుని స్వరాన్ని విన్న వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటా ఉంటారు అవిశ్వాసం చూపించే వ్యక్తులుగా ఉంటా ఉంటారు ఉదాహరణకి సమూహల గ్రంథము మొదటి సమూహల గ్రంథము పదహారో అధ్యాయము మొదటి రెండు వచనాలలో ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే అంతట యహోవ సమూయలతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము బెతలహీముడైన యష యుద్ధకు నిన్ను పంపుచున్నాను అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుచున్నా రాజుగా నియమించదును అని చెప్పి దేవాది దేవుడు సెలవిచ్చాడు ఎంతకాలము సౌలును గురించి దుఃఖిస్తావు సమూహలు నీవు లే నీ కొమ్మును తైలంతో నింపుకో బెత్తలహేముడైన ఎష్ష యుద్ధకు నేను పంపిస్తున్నాను అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమిస్తాను అని చెప్పి చెప్పినప్పుడు సవులు దేవుని స్వరం విన్న సమూయలు దేవుని స్వరం విన్నవాడు దేవునితో ఆత్మ ద్వారా నడిపించబడుతున్నవాడు బైబుల్లో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ సమూహలు యొక్క స్థానం అది ఒక ప్రత్యేకం ఎందుకంటే దేవుడు అంతగా మాట్లాడుతున్నాడు బాల్యం నుండే మాట్లాడడం మొదలుపెట్టాడు సమూహలతోటి అంతగా దేవుని సన్నిధిలో దేవుని ఆశ్చర్యకార్యాలను చూస్తూ దేవునికి అద్భుతాలను చూస్తూ ఆయన మాటలు వింటూ వస్తున్న వ్యక్తి అనేటువంటి మాట ఏంటిదండి రెండవ వచనంలో సమూయలు నేనెట్లు వెలుదును నేను వెళ్ళిన సంగతి పౌలు విని అతడు నన్ను చంపుననగా ఏమంటున్నాడంటే సమూయలు నేనెట్లు వెళ్తాను నేను ఎలా వెళ్ళేది నేను వెళ్ళిన సంగతి సవులు కనుక వింటే అతడు నన్ను చంపేస్తాడేమో అని భయపడుతూ ఉన్నాడు స్వ సాక్షాత్తు దేవుడే చెప్పాడు నీవు వెళ్ళి ఎస్షయ యోధకు వెళ్ళు అక్కడ అతని కుమారులని ఒక రాజుగా నియమిస్తానని చెప్తే నేను ఎలా వెళ్తాను ఈ సంగతి సౌలుకు తెలుస్తానని చంపేస్తాడు కదా అనేటువంటి అనుమానం వచ్చింది అంటే అతనిలో భయం వచ్చింది సౌలికి విషయం తెలుస్తానని చంపేస్తాడు ఏమన్నటువంటి భయం అప్పుడు దేవుడు అంటున్నాడు ఒక యహోవా నీవు ఒక పెయ్యని తీసుకొని పోయి యహోవాకు బలి పరుషులు వధించటే చెప్పాడు అంటే అతను ఉన్నటువంటి భయం వచ్చింది సౌలు ఎక్కడ చంపేస్తాడో సౌలు ఏమన్నా చేస్తాడేమో అంటే దేవాతి దేవుడు నా పక్షాన ఉన్నాడు దేవాతి దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు ఆయన కొని కొరకే నన్ను పంపిస్తున్నాడు మరి దేవాతి దేవుడు చూసుకుంటాడు కదా దేవాతి దేవుడు అతను సౌలుకు తెలియకుండా ఏదోటి చేస్తాడు కదా సౌలుకు తెలియకుండా నన్ను కాపాడతాడు కదా ఆయన పరినిమిత్తమే కదా నేను వెళ్తున్నాను అనేటువంటి తలంపులు సమీయులకు రాలేదు ఎందుకనంటే అక్కడ అవతలు పెద్ద రాజు ఇస్రాయల్ సైన్యాన్ని మొత్తానికి రాజు అతని దేవుని ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి దేవుని ద్వారా అభిషేకం పొందిన వ్యక్తి అతని వెనకలో పెద్ద సైన్య సమూహమే ఉంది అంతే అంతేకాదు అతను కొంత క్రూరంగా కూడా మార్ మారిన వ్యక్తి కొంత స్వార్థం అతనిలో ఉంది కాబట్టి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు తెలిసి ఈ వ్యక్తి ద్వారా నాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి శారీరకంగా ఆలోచించడం మొదలు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా దేవుడు నన్ను కాపాడతాడులే అనే ఆలోచన పక్కకు పెట్టి అతను చంపుతాడేమో అని చెప్పి శత్రువును చూస్తూ ఉన్నాడు చూడండి అంతే కొద్ది గొప్ప కూడా కొంత అవిశ్వాసం వచ్చింది కొంత భయం అనేది వచ్చింది ఆ పరిస్థితిని బట్టి ఎందుకంటే అవతలు ఉన్న వ్యక్తి బలవంతుడు రాజు చూడండి సమూహల జీవితంలో కూడా మనం చూస్తా ఉన్నాం అతని జీవితంలో కూడా కొంత పరిస్థితి అవిశ్వాసకరమైనటువంటి పరిస్థితి అపనామకంగా ఇచ్చినటువంటి పరిస్థితి అతను భయపడిన పరిస్థితి మనకు కనపడతా కానీ దేవుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా ఒక చక్కని మార్గం చెప్పాడు అంటే దేవుని ఆత్మ ద్వారా దేవుని పిలుపు అందుకొని నడిచిన వ్యక్తి కూడా భయపడుతూ వచ్చాడు ఎందుకంటే ఒక బలమైన వ్యక్తి ఎదుటిగా ఉన్నాడు కాబట్టి బలమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఇతను వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడ చంపుతాడో అనే భయం అతను వచ్చింది అదే రీతిగా మనం చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలలో న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో ఇక్కడ గిద్యోన్ గురించి రాయబడుతుంటాయి ఈ మాటలు యహో అద్భుత అతనికి కనబడి పరాక్రమము గల బలాడ్యుడ యహోవనీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోన్ అంటున్నాడు చిత్తము నా ఏలినవ మాకు తోడై ఉండిన ఎడల ఇదంతీ మాకు ఏల సంభవించను యోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పొచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మిమ్మల్ని మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించరని అతనితో చెప్పాను అంటే ఇక్కడ చెప్తున్నాడు గిద్యోను దేవుని దూత యహోవా దూత అంటే ఇక్కడ యశుప్రభే దగ్గర వచ్చాడు సాక్షాత్ వస్తే ఆయన కనపడి పరాక్రమము గల యహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు నాకు వెళ్ళిన వాడ యహోవా నిజంగా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తా ఉంటది వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఆరోగ్యం చదివితే మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకి వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి ఇస్రాయలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకి వచ్చారంటే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చారు ఎంతో కఠినమైన బాధను వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు నిద్యానీలో వారిని ఎంతగానో ఇస్రాయెల్ ప్రజలు ఎంతగానో బాధ పెడతా ఉన్నారు శ్రమలు చేపిస్తా ఉన్నారు వెట్టి చాకీలు చేపిస్తా ఉన్నారు అంతటి హీనమైన దశకు మళ్ళీ వచ్చారన్నట్టు ఆయన అంటున్నాడు గిద్యోను మేము కూడా ఒకప్పుడు ఐగుప్తులో హీన దశలో ఉండే వాళ్ళము ఐగుప్తీల చేత అసహించుకునే అసహించుకునే అసహించుకున్నారు మమ్మల్ని ఐగుప్తీలు ఎంతో దారుణమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళము బానిస బతుకులు చేసిన వాళ్ళము వెట్టి చాకరీలు చేశాము మరి అప్పుడు దేవుడు మాకు తోడై ఉండి ఆ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించాడు మమ్మల్ని కాపాడాడు మమ్మల్ని స్థిరపరిచాడు అని మా పితరులంతా మాకు కథలు కథలుగా చెప్పారు మరి ఆ కథలన్నీ ఏమైపోయినాయి ఈరోజు కూడా మేము అటువంటి పరిస్థితిలోనే ఉన్నాం కదా ఈ రోజు కూడా మేము అటువంటి స్థితిలోనే ఉన్నాం కదా అటువంటి బాధలే పడుతున్నాం కదా హీనదశకి వచ్చాం కదా మరి ఇటువంటి హీనదశకు వచ్చినప్పుడు దేవుడు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తుంది దేవుడు చేసిన కార్యాలు ఆయన అద్భుతాలు ఆ దేవుడు ఏమైపోయాడు ఆ దేవుడు ఉంటే మాకు ఎందుకు పరిస్థితి అని చెప్పి గిద్దెని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ గిద్దెని తెలుసు దేవుడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు వాళ్ళు ఆ అవిగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సూచక్రియలు జరిగించాడు వాళ్ళని విడిపించుకొచ్చాడు ఒకప్పుడు మేము కూడా మా పితరులు కూడా అవిగుప్తులు బానిస బానిసలుగా ఉన్నవాళ్ళు బానిసత్వంలో ఉన్నవాళ్ళు వెట్టి చాకీలు చేసిన ఈ రోజు మేము ఎంతటికాలం శ్రమ పడుతున్నామో అంతటికి ఎక్కువ శ్రమం మా పితరులు పడ్డారు ఆనాడు దేవుడు విడిపించారని మా పితరులు చెప్పారు మరి ఈనాడు మేము కూడా అదే పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మరి దేవుడు ఎందుకు లేడు దేవుడు ఎందుకు మాకు తోడు రాలేదు అంటే దేవుడు చేయగలడు చేశాడు అని చెప్తూనే అవిశ్వాసం దేవుడు చేశాడని చెప్తూనే దేవుడు ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది అనే మాట గిద్దెను మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఆయన మాట్లాడుతుంది అన్ని తెలిసి కూడా ఆయన యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శత్రువులు వాళ్ళని హింసించే విధానాన్ని బట్టి అతనిలో అపవిశ్వాసం అపకున్న ప్రజల్లో అవిశ్వాసం అపనమ్మకం కలుగుతూ వచ్చింది అంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు ఇన్ని కార్యాలు చేసినా కూడా ఇవన్నీ మాకు సంభవించినాయంటే ఎక్కడున్నాడు దేవుడు అనే రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే అతను అపనమ్మకం ఉంది దేవుడు ఏమంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది అనేటువంటి పరిస్థితిలో గిద్దెని ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు ఆయన అద్భుతాలు ఏమైపోయినాయి ఆశ్చర్యకార్యాలు ఏమైపోయినాయని మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఆయన పరిస్థితులను ఎంత ప్రభావితం చేస్తూ అంటే విద్యనులు పెట్టే బాధ శ్రమ ఇబ్బంది అంతా కూడా గిద్ని మీద ఎంత ప్రభావం చూపిస్తూ చూడండి అంటే పరిస్థితులు గిద్దెను కూడా ప్రభావితం చేశాయి ఆయన తెలిసి కూడా దేవుని కార్యాలు తెలిసి కూడా దేవుని అద్భుతాలు తెలిసి కూడా ఉంటే మాకు ఎందుకు శ్రమలు వస్తాయంటే ఎక్కడో దేవుడు ఉన్నాడా లేడా అని ఒక నమ్మకం అపనమ్మకం దేవుడు ఉన్నాడా లేడా దేవుడు నిజంగా మిమ్మల్ని కాపాడా మా పిత్రలు చెప్పిందంత నిజమేనా అనేటువంటి అపనమ్మకం ఆయనే ఉంటే మాకు ఎందుకు ఈ అపనమ్మకం అంటే ఆ పరిస్థితులు అతను రీతిగా మార్చినట్టు చేశాయి అదే రీతిగా తోమాను కూడా మనం చూస్తూ ఉంటాం మన ఆయన గురించి మనం ఎక్కువగా చెప్పక్కర్లేదు యోహన్ శువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఉంటుంది తోమ గురించి ఆయన కల్లారా యసుక్రీస్తు ప్రభుని అప్పగించడం చూశాడు యసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయడం చూశాడు చిత్రపద పెట్టడం చూశాడు భయంకరంగా హింసించడము కొట్టడం అంతా చూశాడు విన్నాడు ఆయన చనిపోయాడు సమాధిలో పెట్టబడ్డాడు ఈ కళ్ళ ముందే ఇంత దారుణంగా చంపబడిన వ్యక్తి కళ్ళ ముందే ఇంత ఘోరంగా హింసించబడిన వ్యక్తి కళ్ళ ముందే సమాధిలో పెట్టబడిన వ్యక్తి తిరిగి ఎలా అది ఎలా సాధ్యమవుతుంది అని తోమ అంటూ ఆయన నేను చూస్తే తప్ప ఆయన చేతుల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనంటే స్థితిగతులు అలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి ఆయన ఎప్పుడు చూడలేదు కదా అటువంటి పరిస్థితులు ఓ చనిపోయిన వారు లేవడము అదంతా ఎప్పుడు జరగని జరగలేదు ఇంత అంతవరకు కూడా ఎప్పుడు జరగలేదు ఇంత భయంకరంగా కొట్టిన వ్యక్తిని అంద శత్రు మనం మనం బల్లిచ్చేటప్పుడు అంటూ ఉంటాం కదా ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించం ప్ర మాకు వరకు చిందించా ప్రభావం ఉంటాం అనంటే ఆయనలో ఎక్కడ కూడా రక్తం లేదు అంతా శరీర ప్రాణము ఆ రక్తమే కదా మన ప్రాణానికి మూలము కాబట్టి ఆ రక్తము లేదు ఆయనలో ఆయన శరీరం అంతా తూట్లు తూట్లు పొడవబడింది తలలో అంతా కూడా ముళ్ళ పెట్టి గుచ్చి ఆ మెదడంతా కూడా పాడైపోయింది అన్న ఉమ్మి వేశారు ఆయన ములకొరడాలతో కొట్టారు స్త్రీల కొట్టారు ఎంతో భయంకరంగా హింసించారు అంతగా తూట్లు తూట్లు ఆయన శరీరం అంతా దున్నబడి అన్న రీతిగా ఉంటే ఎలా సాధ్యం అది అంత భయంకరంగా కొట్టబడిన వ్యక్తి అంత భయంకరంగా చంపబడిన వ్యక్తి ఎలా లేస్తాడని అపనమ్మకం అంటే యూసుఫ్ క్రీస్తు చంపబడిన విధానము అదంతా కూడా ఆయనకి అపనమ్మకాన్ని కలుగజేశాయి ఇటువంటి వ్యక్తి లేయడం కష్టం కదా ఇటువంటి లేచి వ్యక్తి లేచి రావడం అది అసంభవం కదా ఎలా జరుగుతుంది అని చెప్పి తోమాల అపనమ్మకం ఎందుకు నేను ముగ్గురు జీవితాలను చూపిస్తూ వచ్చానంటే సౌల్ సమూహలుని అదే రైతే గిద్యోని తోమని వీరంతా కూడా పరిస్థితులను బట్టి అపనమ్మకం చూపించారు సౌలైతే బలమైన రాజును చూశాడు సమూహలైతే బలమైన రాజుని సౌలును చూసి భయపడ్డాడు ఆయన రాజు ఆయన ఎనకల పెద్ద సైన్యం ఉంటుంది నేను వేది అతను నేను చంపేస్తాడని చెప్పి ఆలోచన వచ్చింది గిద్యోను కూడా అతని పరిస్థితులను చూసి దేవుడు తెలుసు దేవుడు కార్యాలు తెలుసు తెలిసి కూడా ఈ దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి మాకు మా ప్రజలు ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి ఆ అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలాలు ఏమైపోయినాయి అంటున్నాడు శ్రమను చూసి వాళ్ళ అపనమ్మకం తోమ కూడా ఇంత భయంకరంగా చంపబడిన వ్యక్తి ఎలా చేస్తాడు అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అపనమ్మకం అంతేగాని వాళ్ళ మూడు సందర్భాలలో దేవుణ్ణి చూసిన వ్యక్తులైతే దేవుని ఆలోచనలు ఎరిగిన వ్యక్తులైతే దేవుని యొక్క తలంపులు ఎరిగిన వ్యక్తులైతే దే దైవీకంగా ఆలోచించిన వ్యక్తులైతే వాళ్ళు అపనమ్మకం చూపించరు ఈ మూడు సందర్భాల్లో ఈ ముగ్గురు భక్తులు కూడా వాళ్ళు చేసింది ఏంటిదంటే శారీరకంగా ఆలోచించారు పరిస్థితులను ఆలోచించారు పరిస్థితులను చూశారు కాబట్టే వాళ్ళలో అపనమ్మకం వచ్చింది దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ కూడా ఆ నమ్మకం కన్నా కూడా దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చేది ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడగల కాపాడగలడా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు బతికి రాగలడా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు అనేటువంటి తలంపులే వాళ్ళకు ఉన్నాయి తప్ప దేవుడు ఉన్నాడు ఆయన కాపాడతాడు అనేటువంటి తలంపులు వాళ్ళకి రాలేదు అంటే పరిస్థితులు వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి వాళ్ళు వెళ్ళే పరిస్థితులు వాళ్ళ మీద ప్రభావం చూపించినాయి కాబట్టి వాళ్ళ అపనమ్మకం వచ్చింది అదే రీతిగా ఆ తండ్రి ఆ కుమారుడి యొక్క తండ్రి ఆ బాలుడి యొక్క తండ్రి కూడా అతను వెళ్ళినటువంటి పరిస్థితులు అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి కాబట్టి అతను అడుగుతున్నాడు ఈ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయపడు ఎందుకంటే మనం వెళ్ళే పరిస్థితులు మనల్ని అపనమ్మకాన్ని తీసుకొని వస్తాయి అని ఎంతో ఆశగా వచ్చాడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడు బాల్యం ఇబ్బంది పెడుతుందంటది మరి ఆ వ్యక్తి వయసు ఎంతో అంత క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ కొన్ని ఏళ్ళ నుంచి అతను బాధపడతా ఉన్నాడు ఎంతోమంది దగ్గరికి తీసుకెళ్ళాడు అపోతుల దగ్గరికి తీసుకెళ్ళాడు ఏసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చాడు ఆ దెయ్యం విలవిల్లాడించడం చూశాడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళినా పోలేదు శిష్యుల దగ్గరికి వచ్చినా పోలేదు ఈవెన్ ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చినా కూడా పోలేదు ఆయన ముందే ఆయనను చూచి ఇంకేది ఎక్కువ చేయడం మొదలుపెట్టింది అట్లే ఇతనికి ఎక్కడో అవిశ్వాసం రావడం మొదలైంది అందుకే అడుగుతున్నాడు నాలో అపనమ్మకం ఉండ సహాయపడు ప్రభు అని అడుగుతున్నాడు ఈరోజు మనం కూడా దేవుని అడగాలి మనం వెళ్ళే పరిస్థితుల్లో మనం వెళ్ళేటువంటి స్థితిగతులతో ఇవన్నీ కూడా మన కాబట్టి మనం వెళ్ళే పరిస్థితులు మనం వెళ్ళేటువంటి స్థితిగతులు మనలో అపనమ్మకాన్ని పుట్టిస్తాయి ఈ అపనమ్మకమే మనం వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి విడిపించకుండా అడ్డుపడుతుంది భావన వ్యక్తిలో వచ్చింది అయ్యో నేను ఇంతకాలం నా బిడ్డని నేను నమ్మకం చూపిస్తూ వచ్చాను ఈ చివరి సమయంలో చేయగలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి నేను ఎందుకు అపనమ్మకం చూపించాలి ఈ అపనమ్మకం నా బిడ్డ బాగుపడ్డేమో అని చెప్పి నాకు అపనమ్మకం ఉండకుండా తొలగించి ప్రభు అని అడుగుతున్నాడు కాబట్టి మనం కూడా మన అపనమ్మకం రాకుండా జాగ్రత్త పడాలి అవిశ్వాసం రాకుండా జాగ్రత్త ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎందుకంటే మన ప్రభు ఏమైనా చేయగలిగిన వ్యక్తి మన ప్రభువు సమస్తము చేయగలిగిన వ్యక్తి మన ప్రభువు అసాధ్యమైందంటూ ఏదీ లేదు ఆయన గొప్ప తలంపులు గొప్ప ఆలోచనలు ఉన్నతమైన తలంపులు కలిగిన వ్యక్తి కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి అటువంటి దేవునితో సహవాసం మనం చేస్తున్నాము ఆయనను మనం కొలుస్తున్నాము ఒక రీతిగా చెప్పాలంటే యేసు ప్రభుని తెలుసుకోవడమే ఆయనే దేవుడు తెలుసుకోవడమే ఒక గొప్ప ధన్యత లోకంలో అంతటి ధన్యతలని మనం తీసుకొచ్చాడు ఆయన మనకి మంచి చేసేవాడే కానీ చెడు చేసేవాడు కాదు కాబట్టి మన పరిస్థితులు మనల్ని అపనమ్మకాన్ని తీసుకొస్తాయి ఆ అపనమ్మకము మనల్ని ఆ సమస్యల నుంచి విడుదల పొందకుండా చేస్తుంది కాబట్టి మనం సమస్యలు పోవాలి సమస్యల నుంచి విడుదల పొందాలి అని ప్రార్థనలో అడిగే కన్నా కూడా నాలో అవిశ్వాసం రాకుండా నాలో ధైర్యం సన్నగిళ్ళకుండా నేను ధైర్యంగా నిలబడాలి ప్రభు నేను విశ్వాసంతో నిలబడాలి ప్రభు అనే ప్రార్థన అవసరం కాబట్టి ఆయన అడుగుతున్నాడు మనం కూడా అదే రీతిగా చేయాలి ఎందుకు అనంటే దేవుని ఉద్దేశించిన తలంపులు దేవుడు చెప్పే దేవుడు కలిగినటువంటి తలంపులు దేవుడు కలిగేటువంటి ఆలోచనలు మనము వివేచించాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు ఎందుకు అదే చెప్తాడు ఆయన యోగు గ్రంథం ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో మాట రాయబడి ఉంటుంది యోగు గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇవి ఆయన కార్యములలో స్వల్పములు ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గుసగుస శబ్దము పాటిదే కదా గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడేవాడు అని చెప్పి యోగు భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు మనము ఆయన గురించి వింటున్నది ఆయన గురించి మనము ధ్యానిస్తున్నది చదువుతున్నది అవన్నీ కూడా ఎంతో స్వల్పమైనవి అంట అవి ఎంతో తక్కువ అని చెప్తున్నాడు అదే రీతిగా ఆయనను గురించి మనకు వినపడుచున్నది అంటే మనం ఏదైతే దేవుని గురించి వింటున్నామో ఏదైతే చదువుతున్నామో ఏదైతే బైబిల్ గ్రంథంలో పొందుపరుచుందో దేవుని గురించి అదంతా కూడా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదని చెప్తున్నాడు మిక్కిలి అంటే చాలా చిన్నది గుసగుస శబ్దం వాటిదే మనం వింటున్నాం అంటే చూడండి చాలా చిన్నగా గుసగుసలు ఆడుతుంటే మనకి వినపడుతుందా మనకు వినపడదు కదా మనం కొంతమంది మన దగ్గరకు చెవుల్లో మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్నగా మాట్లాడుతుంటారు ఒక్కోసారి మనకు అర్థం కాదు ఏంటి ఏంటి అని చెప్పి వంద సార్లు అడుగుతూ ఉంటాం అర్థం కాకపోతే అంటే అంత చిన్న శబ్దం అనమాట అంత చిన్న శబ్దం లాంటిదే మనకు తెలుస్తున్నది ఈరోజు మనకు దేవుడి గురించి వినపడుతుంది మనకు తెలిసింది అంతే అంటే చూడండి దేవుని గురించి తెలుసుకోవాల్సిన ఇంకెంతో ఉంది మనం తెలుసుకుంటున్నది మనం ఆలోచిస్తున్నది మనం చూస్తున్న ఆయన కార్యాలు ధ్యానిస్తున్న కార్యాలు అవన్నీ కూడా చాలా స్వల్పమైనవి చాలా మిక్కిలి గుసగుస శబ్దం లాంటివి ఆయన మహాబలము గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడు అంటే ఎవడు గ్రహించగలరు ఆయన యొక్క మహాశక్తిని గురించి అని చెప్పి చెప్తున్నాడు ఆయన మహాబలం ఆయన యొక్క పవర్ ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఎవరు గ్రహించగలరు అని అడుగుతున్నాడు గోయో భక్తుడు అంటే ఆయన గురించి మనకు తెలిసింది తక్కువ అది ఇంకా ఎంతో ఉందని చెప్తున్నాడు అదే ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనంలో సొలం అంటున్నాడు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వచనంలో దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు అనటమాటది ఏంటంటే దేని కాలంలో అది చక్క జరగాలని చెప్పి అది చక్కగా ఉండాలని చెప్పి సమస్తం ఆయన దేవుడు సమస్తం నియమిస్తున్నాడు ఏ కాలంలో ఏం జరగాలో దేవుడు నియమిస్తున్నాడు ఆయన శాశ్వత కాలం శాశ్వత కాల జ్ఞానమును అంటే ఎప్పుడు ఉండే జ్ఞానాన్ని నరుల హృదయం నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను దేవుడి కార్యాలను పరిశీలించి తెలుసుకోవాలంటే అది సరిపోదు అంటే మనుషులకు ఇవ్వబడిన జ్ఞానము మనుషులు కలిగి ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో అది దేవుని క్రియలను పరిశీలనగా చూసి తెలుసుకోవడానికి అది ఏమాత్రం కూడా సరిపోదని ఒక మహాజ్ఞానే చెప్తున్నాడు లోకంలో మహాజ్ఞానిగా ఉన్నటువంటి సలోమనే చెప్తున్నాడు గొప్ప జ్ఞాని చెప్తున్నాడు ఏమని దేవుడు కార్యాలను ఆలోచించడం మన వల్ల కాదు ఆయన చేసేటువంటి కార్యాలను తెలుసుకోవడం మన వల్ల కాదు ఆయన తలంపులు తెలుసుకోవడం మన వల్ల కాదు లోకంలో మామూలు చిన్న చిన్న వ్యక్తి చెప్పే మాటలు కాదవి తెలివి లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు చెప్పే మాట కాదు ఇది మహాజ్ఞాని బైబుల్ అంతట్లో యశు ప్రభు తర్వాత అంత జ్ఞానము జ్ఞాని కలిగిన జ్ఞానం కలిగిన వ్యక్తిగా పేరొందినటువంటి ఆ సలోమని చెప్తున్నాడు దేవుడు చేసే కార్యాలను పరిశీలించి తెలుసుకోవడానికి నరుల జ్ఞానం ఎంత మాత్రము సరిపోదు అదే రీతి యోగభక్తుడు అంటున్నాడు ఆయన గురించి మనకి వినబడుతుంది మిట్కిల్లి మెలనైన గుసగుస శబ్దం పటి వాటిదే చాలా చిన్నదేను వినేది ఆయన గురించి వినాల్సింది చాలా ఉంది ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి మనకి తెలిసింది దేవుని గురించి తెలిసిందంతా కూడా చాలా తక్కువ మనకి దేవుని గురించి వినబడుతుందంతా చాలా తక్కువ మన జ్ఞానం సరిపోదు ఆయన మన గురించి ఏం ఉద్దేశిస్తున్నాడు మన గురించి ఏం చెయ్యబోతున్నాడు మన జీవితంలో ఏం జరిగించబోతున్నాడు అవన్నీ గ్రహించాలంటే అది మన వల్ల ఏ పని కాదు మన జ్ఞానంతో అవ్వదు మన జ్ఞానంతో సరి మన జ్ఞానం సరిపోదు అని చెప్పి సులభమని చెప్తున్నాడు కాబట్టి మనకు ఆయన గురించి తెలిసిన తక్కువే కాబట్టే మన జీవితంలో అవిశ్వాసం రావడానికి ఆస్కారం ఉంటుంది మన పరిస్థితులను బట్టి ఈ స్థితిగతులు ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఈ మన జీవితంలో ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు దేవుడు ఎందుకు చేస్తున్నాడు దేవుడినే కదా నేను సేవిస్తున్నాడు దేవుడినే కదా నేను పూజిస్తున్నాను ఆయన దగ్గరికే కదా వస్తున్నాను ఎందుకు నా జీవితం ఎటువంటి సమస్యలు వస్తున్నాయంటే దేవుని తలంపులు గ్రహించటం అది మానవుని జ్ఞానానికి సరిపోదు దేవుని తలంపులు దేవుని కార్యాలు గ్రహించడానికి మానవుని జ్ఞానం సరిపోదు అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నాడు అంటే అవిశ్వాసాన్ని రావడానికి గల కారణం ఇది కూడా ఒకటే దేవుని గురించి ఎక్కువ తెలుసుకోకపోవడం దేవుని గురించి ఎక్కువ తెలియకపోవడం దేవుడు ఉద్దేశించిన తలంపులు ఏంటివో దేవుడు ఉద్దేశించిన కార్యాలు ఏంటివో గ్రహించలేకపోవడం కూడా అపనమ్మకానికి కారణం కాబట్టి ఆ దేవుని గురించి తెలియాల్సింది ఎంతో ఉంది ఆయన మహాబలం ఎంతో గొప్పది మీరు గ్రహించలేరు ఆయన జ్ఞానం మీకంటే కూడా ఎంతో గొప్పది ఎందుకే సుప్ప దేవుడు అంటాడు కదా యశ గ్రంథంలో నా తలంపులు మీ తలంపులో వంటివి కాదు నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి అవి ఆకాశం భూమిపైకి ఆకాశం ఎంతో ఎత్తుగానున్నదో అవంత ఎత్తుగానున్నాయి అని అంటాడు అంటే నరుల జ్ఞానము దేవుని జ్ఞానంతో ఏ మాత్రం కూడా పోలిక లేదు నరు జ్ఞానం నేల మీద ఉంటే ఆయన జ్ఞానం ఆకాశంలో ఎక్కడో ఉంటుంది ఆయన ఇన్ఫినెట్ జ్ఞానం అనంత జ్ఞాని ఆయన అనంత జ్ఞాన కాబట్టి ఆయన గురించి మనం తెలిసిన తక్కువే ఆయన తెలియ ఆయన గురించి ఎంతో ఉంది ఆయన బలం ఎంతో గొప్పది కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం ఇరుగున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా దేవుడు చక్కగా చేయగలడు బాగు చేయగలడు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలి తప్ప ఆ శ్రమలను బట్టి ఆ యొక్క ఇబ్బందులను బట్టి మనలో అపనమ్మకం రాకుండా మనం జాగ్రత్త పడాలి రాకూడదు కాబట్టి అడిగాడు ఆ తండ్రి ప్రబణాలు అపనమ్మకం రాకుండా సహాయం చేయన్నాడు మనం కూడా అడగాలి మన పరిస్థితులను బట్టి మనం అడగాలి నా అపనమ్మకం రాకూడదు నా అవిశ్వాసం ఎందుకంటే ఈ నన్ను నన్ను ఎంతో నష్టపరుస్తుంది నా జీవితంలో సమాధానం రాకుండా చేస్తుంది కాబట్టి ప్రభు నా శ్రమలన్నిటికన్నా కూడా నువ్వు గొప్ప జ్ఞానివి నువ్వు గొప్ప దేవుడు నీ నీ తలంపులు నీ ఉద్దేశములు తెలుసుకోవాలంటే నా జ్ఞానం సరిపోదు నీ ఆలోచనలు నువ్వు నా పట్ల ఉద్దేశించిన తెలుసుకోవాలంటే నా జ్ఞానం సరిపోదు కాబట్టి ప్రభు నేను నమ్ముతున్నాను ఈ సమస్యలు ఏవైనా నువ్వు నాకు మహిమకరంగానే చేయగలవు నాకు దీవినకరంగా ఆశీర్వాదకరంగా మార్చగలవు నాకు మేలు చేయగలగవు మా నాకు మేలు చేసే దేవుడవు నీవు కాబట్టి ప్రభావ నాలో అపనమ్మకం కలగకుండా నేను విడిచిపెట్టకుండా నాకు సహాయపడు అనే ప్రార్థన మనకు అవసరం సమల్లో కూడా వెళ్ళేటప్పుడు అదే పౌలు గారు అంటారు కొరందిలికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచనంలో నరుల హృదయానికి ఇది చాలా కఠినం నరుల హృదయము నరుల తలంపులతోటి నరుల జ్ఞానంతో మనం తెలుసుకోవాలి దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలంటే మన జ్ఞానం సరిపోదు అందుకే పౌరు భక్తుడు అంటాడు రెండో కొరందీలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనంలో అంటాడు ఒక మనుషుని సంగతులు ఆ తనలోన మనుష్యాత్మకే మనుషులలో మరి ఎవనికి తెలియను మనుషుల సంగతులు ఆ మనుషుల ఆత్మకే తెలుస్తాయి తప్ప మరి ఎవరికి తెలియవు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు మనుషులు నీలో ఉండేటువంటి నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఆత్మకే తెలుస్తాయి తప్ప నీకు తెలుస్తాయి తప్ప మిగతా వాళ్ళకి తెలియవు అదే రీతిగా దేవుని యొక్క సంగతులు దేవుడు గురించినటువంటి ఆ యొక్క దేవుని గురించిన జ్ఞానం దేవుడు ఉద్దేశించిన సంగతులు దేవుడు గురించి ఉద్దేశించినటువంటి కార్యాలు అవన్నీ దేవుని ఆత్మకే తెలుస్తాయి కానీ మనుషులకు తెలియ మరి ఎవరికీ తెలియవు కాబట్టి అని అంటున్నాడు దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకున్నట్టయి మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుండి ఆత్మను పొంది ఉన్నాము అంటే దేవుడు మన దయచేసిన వాటిని అవి ఏవైనా కావచ్చు కదా దేవుడు మన జీవితంలో మేల్లే దయచేస్తాడా దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలే దయచేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడా ధనమే ఇస్తాడా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు ఉండడా అనారోగ్యం దేవుడు మనకి ఇవ్వడా మన శ్రమలు ఇవ్వడా బాధలు ఇవ్వడా కష్టాలు ఇవ్వడా అన్నీ ఇస్తాడాయన అన్నీ మన జీవితంలో వస్తాయి కాబట్టి అని అంటున్నాడు దేవుని వలన దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికై అంటే అది మేలు కావచ్చు లేదా కీడు కావచ్చు ఏదైనా కానీ దేవుని వలన మనకు అనుగ్రహించబడింది ఏదైనా సరే మనం తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని యుద్ధ నుంచి దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము ఈ లోక సంబంధమైన ఆత్మలు అది మన ఆత్మ కావచ్చు దురాత్మలు కావచ్చు ఏవైనా ఈ లౌకిక ఆత్మల వల్ల మనం మనం దేవుడు ఉద్దేశించిన సంగతులు మనం గ్రహించలేం లౌకికాత్మ ఈ లోకంలో ఉన్నటువంటి లేకపోతే మనం మన యొక్క ద్వారా దేవుడు దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటివి మనకు దేవుడు అనుగ్రహించినటువంటివి మనం గ్రహించలేం కాబట్టి మనం దేవుని ఆత్మను పొంది ఉన్నాం కాబట్టి దేవుడు మన పక్షాన ఉద్దేశించడం మనకు తెలుస్తాయి ఎందుకు యేసు క్రీస్తు ప్రభు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు ఆయన నేను చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు మిమ్మల్ని ఆదరిస్తాడు అని ఎందుకు చెప్పాడు అనంటే దేవుని ఆత్మ ఉంటే కానీ మనము విశ్వాసంలో స్థిరంగా నడవలేం దేవుడు ఆత్మ ద్వారా మనం నడిపించబడితే కానీ మన విశ్వాసంలో నిలబడలేం ఎందుకనంటే దేవుడు మన పక్షాన్ని ఉద్దేశించిన సంగతులని బయలుపరిచేది మనకు తెలియజేసేది పరిశుద్ధాత్ముడే దేవుడే ఆయన మనలో ఉండి మన పక్క మన శ్రమంలో కావచ్చు ఇబ్బందుల్లో కావచ్చు ఇరుకుల్లో వెళ్ళొచ్చు ఎటువంటి పరిస్థితులైనా వెళ్ళొచ్చు మరి ఆయన మనకు తెలియజేస్తున్నప్పుడు మనలో ఆదరణ ఉంటది మనలో అవిశ్వాసం రాదు ఎందుకు ఈ శ్రమ కానీ ఈ పరిస్థితి కానీ ఈ కష్టం కానీ మన జీవితంలో ఎందుకు వస్తుంది ఎందుకు ఇటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానని ఏంది దేవుడు దీని ద్వారా ఉద్దేశించింది నా జీవితంలో అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడే ఆత్మంతా ఉన్నప్పుడు అదే మన జ్ఞానం ఉపయోగించామనుకో మన జ్ఞానం ఉపయోగిస్తే మనకు అపనమ్మకం వస్తుంది ఆ భక్తులకు రీతిగా శారీరకంగా ఉంటే మనకు అపనమ్మకం వస్తుంది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితే మనకు దేవుడు మనకి ఏమేం దయచేస్తున్నాడో ఎందుకు వస్తున్నాయో అవన్నీ మనకు తెలుస్తాయని చెప్పి పౌరు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అదే నంటాడు వచనంలో ప్రకృతి సంబంధి అయిన దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేకింపదగును అతడు వాటి కనుక అతడు వాటిని గ్రహింపజాలడు దేవుని కార్యాలు దేవుని అద్భుతాలు దేవుని మన పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశాలు కూడా ప్రకృతి సంబంధమైన మనుషులకి అంగీకరించరండి ప్రకృతి సంబంధంగా ఉంటే దేవుడి కార్యాలు దేవుడి యొక్క ఆయన మన పక్షం ఉద్దేశించినటువంటివన్నీ కూడా మనం గ్రహించలేము మనం వాటిని అంగీకరించము అని చెప్తున్నాడు కాబట్టి మనము ఆత్మానుభవం చేతనే వివేచించబడతాయి దేవుడు ఉద్దేశించిన ప్రతిది కూడా ఆత్మానుభవం ద్వారానే వివేచింపబడతాయి ఆత్మ ఉంటేనే మనం వివేచిస్తూ ఉంటాం ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ ఇస్తారు ఎందుకు ఈ బాధలు లేకపోతే ఎందుకు ఇటువంటి కఠినమైన స్థితి ఆ ఆత్మలో ఉన్నప్పుడు మన సమస్తము వివేచిస్తూ ఉంటాం అని చెప్పి చెప్తా ఉన్నాడు అదే లౌకికాత్మను మనం ఉన్నాం అనుకు మన జ్ఞానం ఉపయోగించామనుకు మనకి ఏమీ తెలియదు కాబట్టి మనలో అపనమ్మకం వస్తూ ఉంటది మన శ్రమలను బట్టి మనకు అపనమ్మకం వస్తూ ఉంటుంది మన ఇబ్బందులను బట్టి మనకు అపనమ్మకం వస్తూ ఉంటుంది మనకి తెలిసింది చాలా తక్కువ మన జ్ఞానం చాలా స్వల్పమైనది దేవుడు శాశ్వత కాల జ్ఞానం ఉంచాడు కానీ అది దేవుని విషయాలను దేవుడు ఉద్దేశించిన సంగతులను గురించి తెలుసుకోవాలంటే అది ఏమాత్రం కూడా సరిపోదు అని చెప్పి చెప్తా ఉన్నాడు సౌ సనం భక్తుడు కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటేనే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడితేనే దేవుని యొక్క ఉద్దేశాలు మనం గ్రహించగలం దేవుడు మనకు దయచేస్తున్న వాటిని మనం వివేచించగలం అదే ప్రకృతి సంబంధంగాను శరీరకంగా ఉంటే మనలో అవిశ్వాసం వస్తుంది మనలో అపనమ్మకం వస్తుంది కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదు కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి నాలో అపనమ్మకం ఉండకుండా నాకు సహాయపడే నా పక్షాన్ని ఉద్దేశించినవేవో నువ్వు నాకు నా పట్ల కళ్ళు నాకు ఎందుకు దయచేస్తున్నావో ఎందుకు దయచేస్తున్నావో ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి ప్రభావ నీ ఆత్మద్వారం నాతో మాట్లాడు నువ్వు నా నీ ఆత్మ ఉంచి ప్రభావని మనం అడగాలి ఆయన ఆత్మద్వారం మనం నడిపించబడిన వారం అయితే మనం బధపడం ఆయన ఆత్మద్వారం మనం నడిపించబడిన అయితే మనం కుంగిపోం అని ఆదరణకర్త అయినప్పుడు మనం ఇంట్లో కుంగిపోతాం పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఆదరిస్తాడు కంఫర్ట్ అని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఎరుకుల్లో మరి మనలో దుఃఖం వస్తుంది మనలో బాధ వస్తుంది మనలో మనలో ఏవేవో ఒక రకరకాల అనుమానాలు ఇబ్బందులు కలుగుతున్నాయంటే మరి దేవునికి మనం లోపడుతున్నామా పరిశుద్ధాత్మకి మనం లోపడుతున్నామా అని ఆదరణకర్త అయినప్పుడు దేవుని ఆత్మ నీలో పని చేస్తున్నప్పుడు నీళ్ళు ఆదరణ ఉంటుంది కానీ నీళ్ళు నీలో ఇబ్బంది దుఃఖం ఉండదు కదా ఏడుపు కదా బాధ ఉండదు కదా మరి ఆ ఆదరణకర్తను ఆదరిస్తుంటే నీళ్ళు బాధ ఎందుకు వస్తుంది నీళ్ళు ఎందుకు దుఃఖం ఎందుకు వస్తుంది అంటే దేవుని మాట నువ్వు వింటున్నావా ఆయన ఆయన ఆయన సంగతులు ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు ఆయన నీకు దయచేస్తుంది అవన్నీ నువ్వు గ్రహించగలుగుతున్నావా మనల్ని పరిశీలించుకోవాలి చాలా మంది మనం చూస్తూ ఉంటాం విశ్వాసులు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు కావచ్చు లేకపోతే ఎవరైనా ఈ లోకంలో ఉండే వాళ్ళు ఎంతమంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళు శ్ర బాగున్నప్పుడు పరిస్థితులు అన్ని ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు ఎప్పుడైతే బాధలు వస్తాయో శ్రమలు వస్తాయో ఇబ్బందులు వస్తాయో ఇరుకులు వస్తాయో దుఃఖపడతా ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఏదో కోల్పోయిన రీతిగా ఉంటా ఉంటారు చూడండి నిజంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళైతే దేవుని ఆత్మ వాళ్ళ ఉంటే అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆదరణ పొందుతూ ఉంటారు కదా నెమ్మది పొందుతా ఉంటారు కదా ఆయన రోల్ అదే కదా పరిశుద్ధాత్ముడి రోల్ సర్వసత్యములుగా నడిపిస్తూ ఉంటాడు కదా కాబట్టి మనం మనం పరిశీలించుకోవాలా ఈ రాత్రికాల సమయంలో మనము పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి మన జ్ఞానాన్ని ఉపయోగించి మరి దేవునికి అవిశ్వాసం చూపించే వ్యక్తులంగా ఉన్నామా లేదా ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా నాలో అపనముఖం కలగకుండా నాలో అవిశ్వాసం రాకుండా అవిశ్వాసం రాకుండా ఉండలన్న దేవుని అడుగుతూ ఉన్నాము అవిశ్వాసాన్ని తొలగించి మనం అడుగుతున్నాము మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం అడగాలి ప్రభువుని నాలో అవిశ్వాసం రాకుండా నాకు సహాయించే ప్రభు అని నాలో అపనమ్మకం రాకుండా సహాయించే మన ప్రభు మనం అడగాలి అదే రీతిగా చూడండి ఇరవై గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు వచ్చనంలో ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు వచ్చనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగును రాబో కాలం మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను అనేది తెలుసు మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి తెలుసు ప్రతి సంగతానికి తెలుసు అని తెలియకుండా ఆ నాటిని లేకుండా ఏది కూడా మన జీవితంలోనికి రాదు మన దగ్గరికి అవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి మీకేదో ఇంత సంభవిస్తున్న అదే కదా మీకేదో ఇంత సంభవిస్తుందో మీరు భయపడకండి మీకేదో ఆ ఏదో అద్భుతం ఏదో భయంకరమైన మహాశ్రమ రాబోతుందని మీరు భయపడకండి అని చెప్తున్నాడు దేశపృష్ణ ప్రభావి కూడా అదే అంటున్నాడు నేను మిమ్మల్ని కూచి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు ముందు ముందు రోజుల్లో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అవి సమాధానకరమైనవే మంచివే మీ పట్ల నేను కలిగిన ఉద్దేశాలు ఈ రోజు మీకు ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు అవన్నీ మీకు సమాధానకరమైనవే అవి మీకు నిరీక్షణ కలుగు చేసేవే అవి మీకు మేలు చేసేవే కానీ హాని ఎంత మాత్రము కావు అని చెప్పి దేవాత దేవుడే స్వయంగా సెలవిస్తా ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ కూడా దేవుడు మనకు ఉద్దేశించినవి దేవుడు మనకు అనుగ్రహించినవి అవి దేవుని ద్వారా మనకు దయచేయబడినవి కాబట్టి అటువంటి పరిస్థితులను బట్టి అటువంటి పరిస్థితులను బట్టి మనం పడిపోక దుఃఖపడక అపనమ్మకం చూపించక ఇవి ఎందుకు నాకు పట్ల ఉద్దేశించవని చెప్పి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ అవన్నీ తెలుసుకుంటూ ఆదరణ పొందుతూ అపనమ్మకానికి చోటు ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఆ వ్యక్తి అదే అడిగా తండ్రి నాలో అపనమ్మకం ఉండ దేవుడు సహాయం చేశాడు ఆ వ్యక్తి తన కుమారుడి నుండి ఆ దురాత్మని వెళ్ళగొట్టబడుతూ వచ్చింది ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈనాడు కూడా మన జీవితంలో కూడా విశ్వాస యాత్రలో మనం కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు సహాయం చేయమని అడుగుదాం దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ లోకంలో మన క్రైస్తవ యాత్రను విజయవంతంగా మనం ముగించుకొని సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఉంటాం దేవుని మహిమలో మనం ఉంటాం అటువంటి నిరీక్షణ అటువంటి జీవితాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థిద్దాం దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధుడమైన దేవ ప్రేమా కనిక్రం కలిగిన మా తండ్రి నీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ దేవ తండ్రి రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించినారు తండ్రి అందులో మీకు ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అవును తండ్రిని ఆయన ఆ తండ్రి ప్రభ మీ దగ్గరకు వచ్చాడు నేను ప్రభా మీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు నన్ను మీ ఎదుటి నిలబెట్టినప్పుడు కూడా తండ్రి ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడిస్తూ తన కుమారుడిని విలవిల్లాడిస్తూ ఎంతగానో బాధ పెట్టింది తండ్రి నేను అతని పరిస్థితులు బట్టి నా తండ్రి అతనిలో అపనమ్మకం వచ్చింది మీరు సెలవు నమ్ము ఆ నమ్ముట నీ వలనైతే నమ్ము సాధ్యమని మీరు సెలవు కానీ ఆ వ్యక్తి నేను నమ్ముతున్నాను అలా అపనమ్మకం ఉండ అని అడిగాడు ప్రభు ఆ తండ్రి మీరు సహాయం చేశారు ఆ వ్యక్తి ఆ యొక్క విడుదల పొందుతూ వచ్చాడు ప్రభు మేము చూస్తున్నాం ఈ భక్తులు కూడా తండ్రి నేను సమూహాలు సమూహాల ప్రవక్త సౌలను చూసి భయపడ్డాడు చంపుతాడేమో అని భయపడ్డాడు గిద్దెను కూడా దేవుడు ఉంటే ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చిందని అన్నాడు తోమ కూడా ఇంత భయంకరంగా చంపబడిన వ్యక్తి తిరిగి ఎలా లేస్తాడని చెప్పి అనుమానం చూపించాడు ప్రభావ ఎందుకంటే ఈ యొక్క అనుభవాలు మాకు తెలియజేస్తా ఉన్నా మేము శరీరకంగా ఉంటేనో పరిస్థితులను చూస్తేనో మాకు అపనమ్మకము మా అవిశ్వాసం వస్తుంది అని దేవుని మీ వాక్యమే సెలవిస్తా గాటి కాబట్టి ప్రభావ ఎప్పుడు కూడా తండ్రి ఈ పరిస్థితులను చూడకుండా ఈ స్థితిగతుల్ని చూడకుండా ఆదరించే ఆదరణకర్తమైన నీ వైపు చూడాలి ఎందుకనంటే ప్రభు మీరు మా పట్ల ఉద్దేశించిన సంగతులని మీరు మా పట్ల జరిగించేటువంటి కార్యాలను తెలుసుకోవడం అది మా జ్ఞానానికి నేను అందదు మా జ్ఞానం వల్ల అది సాధ్యపడదు మీ గురించి మేము వింటున్నది నా మీ గురించి మేము తెలుసుకుంటున్నది మీ కార్యాలు మీ యొక్క కార్యాలు మేము ధ్యానిస్తున్నది ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనవి చాలా తక్కువైనవి ప్రభ మీరు ఎంతో బలవంతులు మీరు మహాబలం కలిగిన దేవుడు మీరు మహాజ్ఞాని నా ప్రభ కాబట్టి తండ్రి మీ తలంపులు మీ యొక్క మీ యొక్క ఉద్దేశాలు మేము తెలుసుకోవాలంటే మీ ఆత్మ ద్వారా నడిపించబడాలని చెప్పి మీ ఆత్మ ద్వారా నావి బయలుపరచబడతాయని చెప్పి పౌలు పౌరు భక్తుల ద్వారా మాకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభ మీ ఆత్మకు మేము చోటించి మీరు మీ మీ ఆజ్ఞలు గై మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయపడండి ఎటువంటి పరిస్థితులు మా జీవితంలో ఎదురైన అపనమ్మకం రాకుండా అపనమ్మకం పెట్టుకోకుండా విశ్వాసంతో ముందుకు పోవడానికి సహాయపడండి ఈ క్రైస్తవ యాత్రలో ఈ లోక యాత్రలో తండ్రి ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి వీటన్నింటినీ కూడా తండ్రి తట్టుకొని నిలబడిగేంత గొప్పటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ప్రభువా నీ నిన్ను నిన్ను బట్టి ఏ నాత్రం కూడా అనుమానించకుండా నిన్ను వీడు ఎప్పుడు అపనమ్మకం పెట్టకుండా తండ్రి అటువంటి నడిపింపులు మమ్మల్ని నడిపించండి మీకు ఆత్మధార నడిపించండి కురింగిపోకుండా తండ్రి నా తండ్రి నాయన లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకుండా నీ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆదరించబడుతూ ముందుకెళ్ళడానికి సహాయపడమని తండ్రి నాన్న ప్రభ మీ ఈ యొక్క లోకేతల్లో ఉండకుండా మీకు ప్రీతికరమైన జీవితాన్ని మేము జీవించడానికి మీకు మహమకరమైన జీవితాన్ని మేము జీవించడం మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఇంతవరకు నేను మీరు చేస్తూ ప్రతి సహాయం కొరకే కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్నప్రభ మీరేనైనా ముందు ముందు కూడా తోడుగా ఉండండి నడిపించండి ఆ ప్రభావ అదే మా ప్రియులను బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి కనికరం కలిగిన దేవ నా తల్లి నువ్వు సమస్తం చేయగలిగిన దేవుడు మీరు సమస్తం జరిగించగలిగిన దేవుడు మేము నమ్ముతున్నాం ప్రభావ తను మీరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి శ్రీనివాస్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తన కన్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి నా ప్రభావ తనకు ఉన్నటువంటి నేను ప్రతి నుంచి విడిపించండి రవిచల్ల బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తనకున్నటువంటి కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభావ తన కన్ను ఆపరేషన్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి తన ఆపరేషన్ లో కూడా మీరు సహాయపడండి మీరు గొప్ప కార్యం జరిగించండి అదే కామమ్మ సిస్టర్ ను బట్టి రాజేష్ బ్రదర్ ను బట్టి నాయన వారు మా తండ్రి పెదుర్కొంటున్న యొక్క ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారిన తండ్రి అయినా సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ ప్రభావ ఉన్నటువంటి బక్తి బలహీనతల నుంచి విడిపించండి నాయన ప్రభావ తండ్రి నా ప్రతి క్యాన్సర్ తనం నుంచి నా ప్రభావం అని చెప్పి స్వస్థనాలు గురించి మనం ప్రార్థిస్తున్నాం నా తండ్రి వారి మీ మీ నామానికి మయంకరంగా నిలబడి సహాయపడండి వారికి ప్రతి అవసర దగ్గరతో తీర్చండి వారి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం దంచి మనం ప్రార్థిస్తున్నాం రీనా సిస్టర్ బట్టి మీ పాదాలు చెంత మరో పెడుతున్నత్తండి తన పక్షపాతంతో బాధపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ మీరేనైనా మీరు పైకి లేవనెత్తండి తనకున్నటువంటి బెయిన్ ట్యూమర్ సర్జరీ ప్రభావ కాబోతుంది ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి నా సర్జరీలో కూడా మీరు తోడుగా ఉండండి వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభ వారి కాల్సిన ప్రతి అవసర తక్కువ మీ మహిమర్షంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా అనుసీ గారిని బట్టి పాదాలు చెంత మొరపెడుతున్నాం కాళ్ళకి సర్జరీ జరగాల్సింది ప్రభావ నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి తన వృద్ధురాలు ఎంతో నాయన సర్జరీ అంటే కష్టం అంటున్నారు ప్రభావ మీరే కార్యం జరిగించండి తన ప్రభా సర్జరీ జరిగినట్లు సహాయపడండి సంపూర్ణ స్వస్థ పొందుకున్నట్టుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా నా ప్రభ రిషిక పాపను బట్టి మీ పాదాలు ఎంత మొర పెడుతున్నాం తనకున్నటువంటి చేయి ఇన్ఫెక్షన్ పూర్తిగా సంపూర్ణంగా తొలగించండి మీ గాయపడిన హస్తంతో ముట్టండి నా తండ్రి ప్రభ సంపూర్ణంగా స్వస్థను అనుగ్రహించి మీ నామానికి మయంకరంగా మీ సాక్షి నిలబెట్టండి తల్లిదండ్రులు నా ప్రభా సరసత్యంలో నడిపించండి మరి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధం ధర్బ్రదని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తనకున్నటువంటి తాగు నుంచి విడుదల అనుగ్రహించండి నా ప్రభా ప్రతి బలహీనతల నుంచి అనారోగ్యం నుంచి విడుదల అనుగ్రహించండి ప్రతి డీమల్ స్పిరిట్స్ నుంచి ప్రభావ మీరు విడుదల అనుగ్రహించండి నా ప్రభా తండ్రి మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయపడండి నా రక్షణకు తగినట్లుగా జీవించడం కృపను అనుగ్రహించండి మారు తగిన ఫలం పాలించినట్లుగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్పదేవ అదే రీతిగా అప్పుల శామ్యుల బ్రదర్ ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు తను మీరు జ్ఞాపకం చేసుకోనండి హెర్నియా సర్జరీ జరగాల్సి ఉండగా ప్రభు జ్ఞాపకం చేసుకునండి నేను ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగడానికి సహాయపడండి ఆ తండ్రి ఆ బ్రదర్కి మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా ఆ కుటుంబంలో ప్రతి బిడ్డకు రక్షణను గ్రహించండి కావాల్సిన ప్రతి అవసర మీ మహిమ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా శివదాస్ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తన బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి తన బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చండి కుటుంబానికి కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించండి ప్రవ్వా అదే రీతిగా ప్రదీప్ సార్ చారీక సార్ని బట్టి మనం మీ పదాల్చినంత మొర జ్ఞాపకం చేసుకోండి తన యాక్సిడెంట్లో ప్రభు ఐసీలో ఉంటుండే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ గాయపడిన ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థను అనుగ్రహించండి ఆ కుటుంబం అంతా కూడా తండ్రి సరస్వత్యంలోకి రావడానికి సహాయపడండి రక్షణ ప్రతి బిడ్డ రక్షణ పొందుకోవడానికి సహాయపడండి తండ్రి ప్రభావ ఆ ప్రశ్న అంతట్లో మీరు తోడుకోవడమే ప్రార్థిస్తున్నాం తండ్రి అదిగా రాజేంద్ర బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను తనకున్నటువంటి డ్రింక్ నుంచి నేను ఆల్కహాల్ స్పిరిట్స్ నుంచి విడుదల పొందాలా ప్రభావ మీదే కనికరించండి నా ప్రతి స్పిరిట్ నుంచి విడిపించండి కుటుంబంలో సమాధానం దయచేయండి తండ్రి తనకున్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడిపించండి నా ప్రభుత్వ తన తాగు జాబ్ కూడా తండ్రి నేను ప్రభావ పొందుకోవడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన మీకు సాక్షిగా మీ నామానికి మహిమకరంగా నిలబడినట్టుగా సహాయపడండి అదే రకంగా దిల్లీ బ్రదర్ ని బట్టి మీ పాదాలు చెంత మొరబెడుతున్నాం తండ్రి దిలీ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి నేను తన జాబ్ లో మీరు తోడుగా ఉండండి మంచి జ్ఞానం అనుగ్రహించండి నా ప్రభా తండ్రి ప్రాజెక్ట్ అలక్కించినడానికి సహాయపడండి నా తండ్రి నేను ప్రభావ మీ నామానికి మేముకరంగా ఉద్యోగులు స్థిరపడట్లు కొట్టుకు చూపించండి నా ప్రభా మీ చిత్తాన్ని సరంగా మీ సేవలో నడిపించండి నేను ప్రభావ మీరే విస్తరింప చేయండి ప్రభావ మీ నామాని మహిమకరంగా నా తండ్రి మీ పరిచయంలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబానికి కాల్సిన ప్రతి అవసర తగ్గరతో మీరు తీర్చమని ఆయన ప్రతి ఒక్కరికి మీరు తోడుకుండమని ప్రార్థిస్తున్నాం కేవీపీ ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకునండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు తోడుగుండండి ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ పర్లకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి నా ప్రభావ ప్రతి ఒక్కరికి నాయన ప్రభావ నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసర తక్కరత మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం వారి ఉద్యోగ స్థలాల్లో పనులలో వ్యాపారాల్లో అన్ని విషయాల్లో ప్రభా మీరు తోడుగుండండి మీ నామానికి మహిమకరంగా కృప చూపించండి ఏ విషయంలో తండ్రి అపవాదికి చోటు లేకుండా సహాయపడండి ప్రతి ఒక్కరిని మీ నామానికి మహిమకరంగా వాడుకోండి మీ పరిచయలో వాడుకోండి నా తండ్రి ప్రతి ఒక్కరి ధర మీరు మహిమనందమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఇంతవరకు నా ప్రభా ఈ ప్రేయర్ మీటింగ్ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ మీరు చేస్తూ ప్రతి సహాయం కొరకై వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి నా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా మీ స్థుతించడానికి నేను ప్రభు మీరు సహాయపడమని మీ కృపను మాకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మన అందరికీ సదాకాలం తోడండి నడిపించిన కదా ఆమెన్